దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞత స్తోతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను సాయంకాల సమయంలో దేవుడిచ్చిన ధన్యతను బట్టి దేవునికి మహిమ కలుగును గాక యుగయుగములు ఆయనే పూజారుడు స్తోతారుడు నమ్మదగిన దేవుడు ఆయన మన మనకు రాజు రక్షకుడు కాపరి ఇమానియలు మరి ఎవరు కారు ఆ దేవుడే మనకు శాశ్వతుడు మరి దేవుని నామానికి మహిమ చెల్లిస్తుంటున్నాను ఆయనకే కృతజ్ఞత వందనాలు చెల్లిస్తుంటున్నాను రాత్రికాల సమయంలో దేవుడి ఇచ్చిన ధన్యతను బట్టి దేవిని నామానికి కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాను మరి కుడి వచ్చిన మీకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాను రాత్రికాల సమయంలో మనము ప్రార్థన ద్వారా దేవుని మహిమ పరుస్తూ మరి యొక్క స్కై ప్రోగ్రామ్ ను మనము స్టార్ట్ చేసుకుందాము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరలోకమందున మాతండ్రి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి ఇక సాయంత్రకాల సమయం ముందు ఈ రీతిగా మేము కోరుకుంటకు మీరు మరొక నూతన దినం కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు కృపామయుడవు ప్రభానతండి కరుణగల దేవ నీ యొక్క కనికరం చొప్పున ప్రభా ప్రేమిస్తూ నూతన వాత్సల్యంతో మమ్మల్ని పిలుస్తున్న దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయోగ్యులము ప్రభాన బలహీనులము ప్రభానతండి ఎన్నో విషయాలు పడిపోతూ చెడిపోతున్న వారనైనా మమ్మల్ని పట్టుకొని నిలబెట్టిన వాడవు నడిపిస్తున్న వాడవు మమ్మల్ని పోషించిన మా పోషకుడవు మా రక్షకుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం మా కొండ మా మా ఆశ్రయ దుర్గమైన దేవ ఆపత్ కాలంలో ప్రభానతం అండి మీ యొక్క ఆశ్రయపురంలోనికి వచ్చేటకు ప్రభ ధన్యత కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ మేము ఏమి ఇచ్చి కూడా మీరు తీర్చుకున్న లేం నువ్వు మా పట్ల చేసిన గొప్ప విశేషమైన కార్యం కొరకై నీకు కృతజ్ఞతాస్తిలు చెల్లించుకుంటున్నాం నా విమోచకుడు సజీవుడవ ప్రభ ఈ సాయంత్రకాల సమయం ముందు ప్రతి తోడుకొని రండి ప్రతి బిడ ప్రభానతండి నీకు సన్నిధానంలో ప్రభ వారి హృదయంలో కురుమరించుకొని ప్రభ న తండ్రి ఈ దినప్పు వాక్యమును ప్రభ వారి దయకొంతకు వారి హృదయంలో తేరవండి నాయన సిద్ధపరచండి నీకు వాక్యం ప్రభ గయకొని మనస్సు మాకు దయించండి నాయన మా అయోగ్యతలన్నిటిని తుడిచివేయండి ప్రభా మీరు యోగ్యులు కనుక ప్రభానతండి మీ సన్నిధిలో మేము యోగ్యతతో కూర్చుండి ప్రభ నీ యొక్క సన్నిధానంలో పాద సన్నిధిలో నీ వాక్య ధ్యానంలో ప్రభానతండి మమ్మల్ని పరిశుధాత్మ శక్తి చేత నింపమని నడిపించమని ప్రభావ మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన నా తండ్రి రాని అయిన నడిపించండి వాతావరణం మీ స్వాధీనంలో పెట్టుకోనండి అదేవిధంగా టెక్నికల్ సమస్యలు రాకుండా ప్రభ ప్రతి విధమైన ఆటంకాలను కొట్టివేయండి నీకు కృపల ప్రతి ఒక్క కుటుంబం జ్ఞాపకం చేసుకోనండి నా ప్రభుడో నా రక్షకుడు ఈ సాయంత్ర దీవెనలతో ప్రతి ఒక్క బిడ నింపమని ప్రతి గృహంలో సమాధానం దయచేయమని నా ఏసయ్యా నా తండ్రి నీకు రాకడ వాళ్ళందరినీ సిద్ధపరచమ్మని నీకు వాక్కు ద్వారా మమ్మల్ని బలపరచమని ఏసయ్య శక్తి కలి అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ అక్క ప్రైజ్ లా వందనాలు దేవుని పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరి సాయంకాల సమయంలో దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి మనము ఆయనకు మహిమకరంగా జరుగుటకు మహిమ ఘనత ఆయనకే చెల్లాలా మనము దేవిని సంతోష పెట్టే ఆయన నామానికి ఘనత ప్రభావాలు చెల్లించాలి మహాగనుడు తుడు పరిశుద్ధుడు నిత్య నివాసీ మహాఘనుడు మా పూర్ణతుడు పరిశుద్ధుడు నిత్య నివాసీ మా సామర్ధ్యము పునరుద్ధానము మా జీవా రక్షనిధి మా సధ్యము పునరుద్ధనో మ జీవామో మరక్షణ నిధి మహాగను మహోనతుడు పారీషు దృఢు నిత్య నివాసీ ఉన్నత పరిశుద్ధ స్థలమూలలో నివసించువాడు పరిశుద్ధుడు ఉన్నత పరిశుద్ధ స్థలమూలలో నివసించువాడు పరిశుద్ధుడు ai nanu nalegina vinaya pudina manasulo nivasinchunu jeevinchunu ai nanu nalegina vinaya pudina manasulo nivasinchunu jeevinchunu హాఘనుడు మహోన్నతుడు పరశుద్ధుడు నిత్య నివాసి పడిపోయి మేముంటిగా అంధకారమందు పడిపోయి మేముంటి మీ అంధకారమందుగా నునును తిరిగి తు ఏ మా వేలుగో మా రక్షణ ఐనను తిరిగి తుము ఏ మాలుగో రక్షణ మహాగనుడు మహోనతుడు పరీశుడు నివాసీ మన క్రీస్తును బట్టి ఎల్లప్పుడు నిందకు పాత్రుల మైతి మీ క్రీస్తును బట్టి ఎల్లప్పుడు నిందకు పాత్రుల మైతి mei aina nu yelo pudu reginchunu mamu vijayamu to stotramulu ను ఎల్లప్పుడు రేగించును మము విజయముతో స్తోత్రములు మహాగణుడు మహోనతుడు పరీశుద్ధుడు నిత్యా నివాసి మా సామర్థ్యము పునరుతానము మా జీవాము మా రక్షణనిది మా సామర్య్యము పునరుదానము మా జీవాము మరక్షణనిది మహాగణుడు మహోన్నతుడు పరుద్ధుడు నిత్యా నివాసి ఆమె బ్రదర్ థ్యాంక్ యూ వంద స్తోత్రము మహాపరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన దేవ కృపా కనికరం గల తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవ ప్రేమ కరుణ సంపన్నుడవు తండ్రి దయా దాక్షిణ్యుడు ధవల అతి సుందరుడవు అతి కాంక్షనీయుడవు పది మందిలో గుర్తించదగినటువంటి నా ప్రాణప్రియుడు అయిన వారు సత్యస్వరూప్యగు సత్యస్వరూపలు తండ్రి ఎల్లప్పుడూ మాకు ఇన్మానియాలుగా తోడుగా ఉన్న దేవా నీకు వందనాలు స్తోత్రములు గడిచిన కాలమంతా అంతా తండ్రి ఈ దినం వరకు నీ కృపలో దేవా మమ్మల్ని కాచి కాపాడి నైనా తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టి ఈ రీతిగా తండ్రి ఈ దినం యొక్క రాత్రికాల సమయంలోనైనా నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ చేర్చిన విధానాన్ని బట్టి ప్రభునికి వందనాలు స్తోత్రములు ప్రభావ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ఉందరో అక్కడ వారి మధ్య నేను ఉంటానని మాకు సెలవు ఇచ్చిన దేవుడవు తండ్రి మీరు కృపాసక్త్య సంపూర్ణడవై తండ్రి మా మధ్యలో ఉన్నందుకు నైనా మీ ఆత్మ యొక్క సన్నిధి నైనా మీకు ఆయన మా మధ్యలో ఉంచినందుకు మాతో మీరు ఉన్నందుకు ప్రభా నీకు వంద కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభ ఇంతవరకు తండ్రి నాయన పాటల ద్వారా ప్రభ మీరు మహిమ పొందినారు ఇప్పుడు నీ యొక్క వాక్యాన్ని ప్రభ తండ్రి మేము ధ్యానించబోతుండగా తండ్రి పరిశుద్ధాత్మ దేవ తండ్రి ఏసయ్యా నాలో నువ్వు ఉండి నాతో నువ్వు నా నోటికి నువ్వు తోడుగా ఉండి ప్రభ నాయన వాక్యాన్ని ఉపదేశించి నాయన మీరు మాతో మాట్లాడమని బోధించమని ప్రభు నా తండ్రి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా నా స్వనీతి మీద నా స్వబుద్ధి మీద నాయనా తండ్రి నేను ఆధారపడకుండా ప్రభు నా ప్రవర్తన అంతటే దేవా నా నీ అధికారానికి ప్రభావ నన్ను నేను లోపరుచుకుంటున్నాను ప్రభా నీకు వందనాలుగు స్తోత్రములు మేము వినగలిగిన చెవులు గ్రహించగలిగిన మనస్సు నాయన వాక్యాన్ని అర్థం చేసుకొని ఆ వాక్యాన్ని బట్టి ప్రభా మమ్మల్ని మేము పరిశీలించుకొని పరీక్షించుకొని నాయన వాక్యానుసారంగా జీవించే జీవితం ఉన్న తండ్రి నాయన మాకు అనుగ్రహించమని నాలో తండ్రి మాలో కానీ మీకు ఆయాసకరమైనది నాయన మీకు అంగీకారంగా లేని వినైనా మేమేమన్నా కలిగి తండ్రి ఇదైనా మాకు చూపించండి వాటిని విడిచిపెట్టుకొని ఆయన మీ కనికరాన్ని మీ కృపను పొందుకొని తండ్రి ఈ లోకంలో ప్రభాన్ నీకు నమ్మకమైన వారిగా నాయన తండ్రి ప్రభాన్ అయినా మీ జీవించే వారి మేము ఉండటకు సహాయం దయచేమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి తండ్రి ఆమె దశలో నిలకు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచనము దశలో నిలకు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచనము ప్రతి విషయము నందును కృతజ్ఞతా స్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుట ఏసు మీ విషయంలో దేవుని చిత్తము కాబట్టి ఈరోజు ధ్యానించే అంశము దేవుని చిత్తము మనము ప్రతి విషయంలో దేవునికి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించాల కాబట్టి ప్రతి విషయము అంటే అందులో మంచి మనకు జరిగి ఉండొచ్చు మనకు కీడు జరిగి ఉండొచ్చు జరగ మనం అనుకున్నది జరిగినా అనుకున్నది జరగపోయినా మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా మనం ఎలా ఉన్నా కానీ అది మనల్ని సంతోషాన్ని కలిగించేదైనా దుఃఖాన్ని కలిగించేదైనా కాబట్టి అది ఎలాంటిదైనా కానీ ప్రతి విషయంలో దేవుడు మనల్ని కృతజ్ఞతా స్థుతులు చెల్లించమంటున్నాడు కాబట్టి ఇలాగు చేయుట అంటే ఇది మనకు ఒక అలవాటుగా చూడండి మనము కలిగి ఉండాలా ప్రతి విషయంలో మనము ప్రభుని స్మరించుకోవాలా ప్రభు నామాన్ని బట్టి ప్రభు మన జీవితంలో జరిగించిన ప్రతి వాటిని బట్టి మనం ఎలా ఉండాలంట వాటన్నిటిని స్మరించుకుంటూ వాటన్నిటిని మనము జ్ఞాపకం తెచ్చుకుంటూ వాటన్నిటిని బట్టి ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో ప్రభు ఎదుట మనము కృతజ్ఞతా స్థుతులు చెల్లించే వారిగా ఉండాలా కాబట్టి ఈరోజు చెప్పబడుతున్న వాక్యానికి ఈ వాక్యం అనేది మూల వాక్యం కాబట్టి ఈ వాక్యాన్ని బట్టే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి చూడండి కాబట్టి బైబిల్లో కొందరి గురించి ఎవరు అలా కృతజ్ఞత భావం కలిగి లేరు మనం చూస్తే సమయలు మొదటి గ్రంథము ఒకటో అధ్యాయము సమయలు మొదటి గ్రంథము పదిహేనో అధ్యాయము పదిహేడో వచనము సమయలు మొదటి గ్రంథము పదిహేనో అధ్యాయము పదిహేడో వచనము అందుకు సమూయలు నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇస్రాయేలీల గోత్రములకు శిరస్సు వైతివి నిన్ను ఇస్రాయలీల మీద రాజుగా అభిషేకించెను మరియు యుహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమలేఖీయులను నిర్మూలము చేయము వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవయ్యగా ఎందుకు ఇక్కడ తమ మనము సవుల గురించి ప్రభు మనతో మాట్లాడుతున్నారంటే స్తవులు ఎన్నిక లేనివాడు అతను దేవుని దృష్టికి ఒక అలుపుడుగా ఉన్నవాడు కానీ అలాంటి అలుపుడుగా ఉన్న వ్యక్తిని ఏ మాత్రము యోగ్యత లేని వ్యక్తిని దేవుడు ఏం చేసాడు ఇస్రాయలీల గోత్రములు మీద ఆయనని శిరస్సుగా పెట్టాడు అలాగే దేవుడు ఏం చేసాడు ఇస్రాయలీల మీద ఆయనను రాజుగా అభిషేకిచ్చాడు కాబట్టి సవులు తన జీవితంలో తాను గ్రహించుకోవాల అంటే నా స్థితి ఒకప్పుడు ఎలాగా ఉనింది ఎలాంటి స్థితిలో నేను ఉన్నవాడిని ఇప్పుడు నా స్థితి ఎలా మారగలిగింది అంటే అక్కడ సవులు ఏం చేయాలా దేవుణ్ణి బట్టి అతను ఎల్లప్పుడూ ప్రభుకి కృతజ్ఞతా భావము కలిగి కృతజ్ఞతా స్థుతులు చెల్లించాల అంటే మనం అనుకోవచ్చు కృతజ్ఞతా స్థుతులు చెల్లించడము కృతజ్ఞతా భావము కలిగి జీవించడం ఏంటంటే తనను రాజుగా దేవుడు ఎందుకు నియమించాడు ఇస్రాయలీల మీద కాబట్టి తనను దేవుడు అభిషేకించండు తన దృష్టికి తాను అల్పుడుగా ఉన్న అలాంటి వ్యక్తిని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు తనను గొప్పవాడిగా భావించి తనను గొప్పవాడిగా చేసి అభిషేకించి ఇస్రాయేలీల మీద రాజుగా నియమించినప్పుడు సౌలు ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి కానీ సౌలు ఏం చేశాడు అక్కడ దేవుని మాట వినట్టు మనం చూస్తున్నాం దేవుడు చెప్పిన ఆజ్ఞను గైకొనకుండా ఉన్నాడు కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా అంతే ఎందుకు ఈ సవులు గురించి చెప్పడానికి ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే కొరందీలకు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఆరో సహోదరులారా మిమ్మను పిలిచిన పిలుపును చూడుడి మీలో లోకరీతి జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఎట్లయితే దేవుడు సవులును రాజుగా అభిషేకించిండో దేవుడు కూడా మనల్ని కూడా ఒకప్పుడు మనం ఎలా ఉన్నవాళ్ళం మన జీవితాలు ఒకప్పుడు ఎలా ఉండేవి మనకు ఏ మాత్రం అన్నా యోగ్యత ఉందా ఏ మాత్రం అన్నా మనకి అర్హత ఉందా మనమందరము పాపములో ఉన్న వాళ్ళము చెడుతనంలో ఉన్న వాళ్ళము చీకటిలో ఉన్న వాళ్ళము అలాంటి మనల్ని తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిపించి మనల్ని దేవుడు ఒక రాజుగా యాజకులైన సమూహముగా పరిశుద్ధ జనంగంగా దేవుడు మనల్ని మార్చినప్పుడు ఆనాడు సౌలును దేవుడు ఎట్లయితే అభిషేకిచ్చిండో ఈ రోజు కూడా దేవుడు తన ఆత్మ మనల్ని అభిషేకించి సౌలు ద్వారా దేవుడు ఏదైతే ఒక ఆలోచన కలిగి ఉన్నాడో తన ద్వారా ఒక పని జరిగించాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు తన పట్ల ఒక ప్రణాళిక ఒక ఉద్దేశము దేవుడు కలిగి ఉన్నాడు ఆ కలిగి ఉన్న దేవుని పట్ల ఈ సౌలు దేవునికి ఆ రీతిగా జీవిస్తున్నాడు ఈరోజు మనం కూడా అలానే కదా మనకి ఏ మాత్రము యోగ్యత లేదు ఎన్నిక లేని వారు మనం ఎవరము కూడా గనులము కాము గొప్ప వంశము వారు కాము ఏ మాత్రము కూడా అర్హత యోగ్యత భాగ్యం లేని వాళ్ళం మన దృష్టికి మనము కూడా అల్పులమైన వారం అలాంటి అల్పులమైన మనల్ని దేవుడు పిలిచి మన పాపాలు క్షమించి మనల్ని రక్షణలోకి నడిపించి మన పరిశుద్ధాత్మ చేత మనల్ని అభిషేకించి ఈరోజు దేవుడు నీ ద్వారా నా ద్వారా మన ద్వారా ప్రతి ఒక్కరి ద్వారా ఒక ప్రణాళిక కలిగి నీ ద్వారా దేవుడు ఒక పని ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఈరోజు నీ జీవితము అలా దేవునికి విధేయత చూపించేలాగా ఈరోజు మనం ఉండగలుగుతున్నాము అలా దేవునికి విధేయత చూపించి దేవుని యొక్క మాట విని దేవుడు చెప్పిన ప్రతిదీ మనం చేయగలుగుతున్నాము కాబట్టి ఇది మనం ఆలోచించుకోవాల మనం కూడా దేవుని దృష్టికి అల్పులైన వారమే అలాంటి అల్పులమైన మనల్ని ఎన్నిక లేని వారిగా ఉన్న మనల్ని దేవుడు ఏం చేసిండు ఒక పని నిమిత్తము ఒక ఉద్దేశం నిమిత్తము దేవుడు మనలందరినీ ఏర్పరచుకున్నాడు మనలందరినీ పిలుచుకున్నాడు కాబట్టే కీర్తనల గ్రంథము నూట మూడు ఒకటో నా ప్రాణమా యహోవాను సన్నతించము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము నా ప్రాణమా యహోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము కాబట్టి మన జీవితంలో దేవుడు చేసిన గొప్ప ఉపకారం ఏంటంటే మనమందరము మన పాపములు చేత అపరాధములు చేత మనము చచ్చని వారమై ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి తానే మొదట మనల్ని ప్రేమించి పాపులమైన మనకొరకు భక్తిహీనులమైన మనకొరకు నశించుటకు సిద్ధముగా ఉన్న మనకొరకు ఆ దేవుడే ఆ పరమాత్ముడే ఆ పరిశుద్ధుడే ఈ లోకంలో ఒక దరిద్రుడుగా ఆయన వచ్చింది చూడండి ఎంత గొప్ప దేవుడు ఎవరు సమీపించరాని తేజస్సులో వసించే దేవుడు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్థుతింపబడుతున్న దేవుడు ఆ వైభవాన్ని వీడి ఈ లోకంలో ఆయన ఎలా జన్మించాడు పశువుల పాకలో జన్మించాడు అలా దేవుడు ఆ కలవరి శిలువలో మన కొరకు ఎంతో తన ప్రాణాన్ని దేవుడు త్యాగం చేసి ఎంతగానో ఆయన శ్రమపడి బాధపడి ఆయన ఎంతగానో చూడండి మరణం పొందినంతగా సిలువ మరణం పొంది విధేయత చూపించి తన తాను తగ్గించుకొని మనల్ని దేవుడు ఏం చేశాడు మనల్ని కూడా తనతో పాటు పరలోకం ఆయన కూర్చుండబెట్టాడు కాబట్టి దేవుడు మన జీవితంలో మన చేసిన ఉపకారములలో మొదటిది ప్రభు మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేయడం అదే చెప్తున్నాడు చూడండి కీర్తనలు గ్రంథము నూట మూడో అధ్యాయం మూడో వచ్చినము ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంఘటములు కుదుర్చువాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు కాబట్టి మన దోషములు మన పాపములు మన అతిక్రమములు మన మీద ఉన్న ఆ శిక్షను ఆయన మీద వేసుకొని మనం చనిపోవలసిన స్థానంలో మనకి బదులుగా ఆయన చనిపోయి దేవుడు మనల్ని విమోచించుండు దేని నుండి మన పాపముల నుండి కాబట్టి ఆ సేనా పట్టిన ఎలా అయితే సమాధుల దగ్గర వాసం చేసేవాడు మనం కూడా అలాంటి వారమే అలాంటి స్వభావం కలిగిన వారమే మనమందరము కూడా చచ్చిన వారమే అలాంటి చచ్చిన వారమైన మనల్ని చూడండి దేవుడు ఏమాత్రము కూడా ఆయన ఎన్నిక చేసుకోవడానికి మనము గనులము కాదు మనలో ఏ గొప్పతనం లేదు ఎందుకంటే దేవుడే మొదట మనల్ని ప్రేమించి తన ప్రేమ మన పట్ల దేవుడు వ్యక్తపరిచెండు వెల్లడిపరిచెండు తన ప్రేమను ప్రత్యక్షపరచండు ఎందుకు మనమందరము మన పాపముల నుండి ప్రాయచిత్తం పొందుకోవడానికి మనము తన కుమారుని ద్వారా మనమందరము పాప క్షమాపణ పొందుకోవడానికి తన కుమారుని ద్వారా ఉచితముగా మనమందరము కూడా నీతిమంతులుగా తీర్చబడడానికి తన కుమారుని ద్వారా మనమందరము మన పాపాలకు ప్రాయచిత్తం పొంది మనమందరము దేవుని ఎదుట నిర్దోషులుగా ఉండడానికి కాబట్టి దైవ ఉగ్రత నుండి మనలందరినీ కాపాడడానికి నిత్య నరకంలో నుండి మనల్ని కాపాడడానికి ఆ దేవుడే ఈ లోకంలోనికి దిగి మన కొరకు మన పాపముల నిమిత్తము ఆయన కలవరిసలలో ఎంతగానో తన బాధ అనుభవించండు శ్రమ అనుభవించండు కాబట్టి అలా దేవుడు ఏ మాత్రము కూడా మనలో దేవునికి అంగీకారమైన జీవితం లేదు ఎందుకంటే ఏ భేదము లేదు అందరూ పాపము చేసిన వారే కాబట్టి మనం పాపము చేసిన వారమే మనమందరము పాపములు చేసిన వారము కాబట్టే మనలో జీవం లేదు కాబట్టి తన కుమారుని ద్వారా మనమందరము జీవించాలని మనమందరము నిత్య జీవం పొందుకోవాలని మనమందరము నిత్య రాజ్యంలోనికి ప్రవేశించాలని తండ్రి తన కుమారుణ్ణి లోకంలోనికి పంపించాడు కాబట్టి ఎందుకు ఈ వాక్యమంతా నేను చెప్తున్నానంటే చూడండి సవులు ఎలా అయితే ఎన్నిక తన దృష్టికి అల్పుడు అలాంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడు శిరస్సుగా అలాంటి వ్యక్తిని దేవుడు అభిషేకిస్తే ఆ వ్యక్తి ఎక్కడ కూడా దేవుని పట్ల కృతజ్ఞతా భావం కలిగినట్టు ఎక్కడు కూడా దేవునికి విధేయత చూపించినట్టు తన జీవితంలో ఎక్కడ కూడా దేవుని మాట విని దేవుని ప్రకారంగా ఆ వ్యక్తి నడుచుకున్నట్టు లేడు ఎందుకంటే సౌలు జీవితం దేవునికి ఆ విధేయతతో జీవితమే చూడండి ఇక్కడ ఒక వాక్యం చూపిస్తే కీర్తనల గ్రంథము చూడండి నిర్గమ కాండము అధ్యాయము ఎనిమిదో వచ్చినము నిర్గమకాండము పద్నాలుగు అధ్యాయం ఎనిమిదో వచ్చినము యహోవా ఐగుప్తు రాజైన పరోరుదయమును కఠిన పరపగా అతడు ఇస్రాయేలీలను తరిమను అట్లా ఇస్రాయేలీలు బలిమి చేత బయలు వెళ్ళుచుండ్రి ఐగుప్తీలు అనగా ఫరో రదము ఫరో రథముల గుర్రములన్నీ అతని గుర్రపు రౌతులు అతని దండును వారు తరిమి పయల్సోపను ఎదుటనున్న పిహా ఇరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకుని ఫరో సమీపించుతుండగా ఇస్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీలు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యహోవాకు మొరపెట్టిరి అంతట వారు మోసతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా మమ్మను ఐగుప్తుల నుండి బయటకు రప్పించి మమ్మును ఇట్లా చేయనేలా చూడండి ఇక్కడ ఎందుకు ఈ వాక్యం చెప్పబడుతుందంటే వీళ్ళ ఆలోచన ఎలా ఉంది ఇస్రాయలీల ఆలోచన ఇస్రాయేలీల యొక్క ఎలా ఉంది ఆ వెనుకున్న ఫరోని తన సైన్యాన్ని చూసి అలాగే ముందున్న సముద్రాన్ని చూసి వీళ్ళు చూడండి ఏమంటున్నారు మేము అంతటా వారు మోసేతో ఐగుప్తులో సమాధులు ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా వీళ్ళు కృతజ్ఞత లేని వాళ్ళు అన్నట్టు ఎందుకు ఈ వాక్యం చూపిస్తున్నానంటే కీర్తనల గ్రంథము నూట ఏడు ఆరు అధ్యయంలో వారు కష్టకాలమందు యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించను వారొక నివాస చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యహోవాకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించదురుగాక కానీ ఇక్కడ కృతజ్ఞత అనేది ఇస్రాయేలీల ప్రజలలో మనం చూచినట్టు కనబడడం లేదు ఎందుకంటే దేవుడు చావడానికి దేవుడు వాళ్ళని ఆ నుండి దేవుడు తోడుకొని వచ్చిండ నిర్గమకాండము రెండో అధ్యాయం ఇరవై మూడో వచనంలో అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తురాజు చనిపోయను ఇస్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర తమ వెట్టి బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరను కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబ్లతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకునిను దేవుడు ఇస్రాయలీలను చూచెను దేవుడు వారి అందు లక్ష్యముంచెను కాబట్టి ఈ ఐగుప్తులో వాళ్ళు భయంకరమైన శ్రమ అనుభవిస్తూ భయంకరంగా వాళ్ళు బాధ అనుభవిస్తూ ఆ యొక్క చేత ఉన్నవారు ఎప్పుడైతే వాళ్ళు నిట్టూర్పులు విడుస్తూ మొర దేవుడు వాళ్ళ మొర్ర చూసి వాళ్ళ మొరను దేవుడు విని వాళ్ళు కలిగి ఉన్న శ్రమను చూసి వాళ్ళు కలిగి ఉన్న బాధను చూసి దేవుడు తాను చేసిన నిబంధనను ఏదైతే అబ్రహాముతో ఉందో దాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని దేవుడు వారి పట్ల దేవుడు లక్షముంచి ఆయన ఏం చేసిడు నిర్గమకాండము మూడో అధ్యాయం ఏడో వచనము మరియు యహోవా ఇట్ల నేను నేను నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితని పనులలో తమను కష్టపెట్టు వారి బట్టి వారు పెట్టిన మొర వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తిలిలా చేతుల నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీలకు హిత్తీలకు అమరోయలకు పెరిజీలకు హిబీలకు ఎబిసీలకు నివాస పాలు తేనెలు ప్రవహించు దేశమున వారిని నడిపించుటకు దిగి కాబట్టి దేవుడేమో వారి పట్ల ఇస్రాయలీల పట్ల వాళ్ళు కలిగి ఉన్న శ్రమను బట్టి వారు కలిగి ఉన్న బాధను బట్టి ఆ కష్టపెట్టే వారిని బట్టి దేవుడు వాళ్ళు మూలుగుతూ నిట్టూరుపులు విడుస్తూ ఎప్పుడైతే వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొర్ర విని వారు కలిగి ఉన్న బాధను చూసి వాళ్ళు కలిగి ఉన్న శ్రమను చూసి దేవుడు వారి పట్ల లక్షముంచి ఆ పరమును నుండి దిగి దేవుడు ఈ లోకంలోకి వచ్చి మోసాన్ని ఏర్పరచుకొని దేవుడు అక్కడికి నడిపించినప్పుడు దేవుడు ఎన్ని కార్యాలు చేసిండు వాళ్ళకి జ్ఞాపకం ఉన్నాయా ఎందుకంటే కృతజ్ఞత లేని జీవితాలు ఈరోజు మనుషుల్లో కనబడుతుంది మనుషుల్లో చూడగలుగుతుంది ఇదే ఉపకారం లేని వారిగా ఉంటున్నారు అంటే మర్చిపోతున్నారు ఎందుకు ఈనాడు ఇస్రాయలీల ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నాడంటే వారి పట్ల వారి ఎదుట దేవుడు ఎన్నో సూచక క్రియలు అద్భుతాలు మహత్కార్యాలు జరిగిస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా వాళ్ళు దేవునికి కృతజ్ఞతా భావం కలిగి వాళ్ళు జీవించినట్టు లేరు దేవుని ఉద్దేశం ఏంది ఐగుప్తులో వాళ్ళు ఉన్న స్థితి ఎలాంటిది అంటే మనిషి జీవితము మనిషి స్వభావము అంటే ఆ మనిషి నేనైనా ఉండొచ్చు నువ్వైనా ఉండొచ్చు ఎవరైనా కానీ మన జీవితంలో మనకి అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు అన్ని మనకి అనుకూలంగా మారి జరుగుతున్నంతప్పుడు వరకు చూపించే భక్తి ఒక వైత్త మనం అనుకున్న పరిస్థితులన్నీ మారినాక చూపించే భక్తి ఇంకొక ఎత్తు అన్నట్టు ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది అజ్ఞప్తిలో దేవుడు ఎన్నో కార్యాలు చేసిండు అవన్నీ చేసుకుంటూ ఆ పరో నుంచి విడిపించి దేవుడు తన ప్రజలను నడిపిస్తున్నప్పుడు ముందు సముద్రం అడ్డొచ్చింది వెనక సైన్యం ఉంది ఈ ముందున్న ఈ సముద్రాన్ని బట్టి వెనకున్న పరో సైన్యాన్ని బట్టి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు మేము చావడానికి దేవుడు మమ్మల్ని ఇక్కడికి నడిపించిండా దేవుడు అలాంటి అలా చా చావడానికి మీరు సిద్ధపడి ఉంటే దేవుడు పరమును వీడి దిగి ఆ రీతిగా మోసని దేవుడు నడిపించేవాడు కాదు ఈ ప్రాబ్లం వస్తుంది మనిషి ఎందుకు ఇలా మారుతున్నారంటే ఏ రోజు కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళ పట్ల దేవుడు చేసిన మేలులు కానీ దేవుడు చేసిన ఉపకారాలు కానీ దేవుడు వాళ్ళ పట్ల చేసిన ఎన్నో కార్యాలు ఏ రోజన్నా వాటిని స్మరించుకొని జ్ఞాపకం వాటిని బట్టి ఎప్పుడన్నా దేవునికి వందనాలు కృతజ్ఞతలు చెబితే విశ్వాసం ఉంటుంది లేకపోతే ఎక్కడుంటుంది విశ్వాసం ఈ రోజు మనుషులు అలా ఉన్నారా ఎందుకు ఈ మాట దావీదు భక్తుడు కీర్తనలో మనం చూస్తుందంటే ఆయన మన జీవితంలో చేసిన మేలులు ఎన్నో ఎవడికి తెలుసు నువ్వు బండి ఏ లారీ ఏ బస్ కిందో ఏ యాక్సిడెంట్ అయ్యి ఎవరు తెలుసు నీ చుట్టూ ఎన్ని అపాయాలు ఉన్నాయి నీ చుట్టూ ఎన్ని ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి కానీ ఈ దినము నువ్వు ఈ అపాయాల నుండి ఈ ఆపదల నుండి నువ్వు కాపాడబడ్డావన్నా నువ్వు ప్రొటెక్ట్ గా ఉన్నవన్నా దేన్ని మన ప్రభుని బట్టే కదా దేవుడే కదా మనకి రక్షకుడుగా ఉన్నాడు దేవుడే కదా మనకు కాపరిగా ఉన్నాడు చూడండి మన పాదములకు కూడా రాయి తగలకుండా ఈ లోకంలో గొప్ప వాళ్ళ చుట్టూ గన్మ్యాన్లు ఉంటారు గొప్ప వాళ్ళ ఇంటి ముందు సెక్యూరిటీ గార్డులు ఉంటారు ఒక గొప్ప వ్యక్తికి కొన్ని వందల మంది భద్రతా సిబ్బంది ఉంటది ఎందుకు వాళ్ళకి ఎక్కడి నుండి ఎలాంటి ప్రమాదం వస్తుందో ఎలాంటి అపాయం వస్తుందో ఎలాంటి సిచ్యువేషన్ వాళ్ళకి ఎదురవుతుందని అంతమంది భద్రతగా కావలిగా ఉంటారు ఈరోజు నువ్వు నేను ఎలాంటి వాళ్ళు కానీ ఈరోజు మనము సురక్షితంగా ఉండగలుగుతున్నామన్నా క్షేమంగా ఉండగలుగుతున్నామన్నా ఎవరి కృప దేవుని కృప గాదా అది ఎవరి దయ దేవుని దయ కాదా కాబట్టి ఇంత గొప్ప దేవుడు ఇస్రాయేలీల ఆయన చేసిన మేలును బట్టి ప్రభు వారి జీవితంలో వాళ్ళ పట్ల చేసిన అద్భుత కార్యాలను బట్టి నరులు ఎలా ఉండాలా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా ఉండాలా మీ అందరికీ తెలుసు కొత్త నిబంధనలో పది మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి దావీది కుమారుడ మమ్మను కనకరించు అడుగుతారు కాబట్టి ఈ పది మంది కుష్ఠరోగుల్ని దేవుడు ప్రేమించేవాడు కాబట్టి దేవునిలో ఎలాంటి భేదాలు పక్షపాతాలు చూపించే వ్యక్తి కాదు ఆయన శరణ జోరి ఆయన ఆయనను ఎవరైతే ఆశ్రయిస్తారో వాడు నా కులమా నా మతమా నాకు సంబంధించిన వ్యక్త నాకు సంబంధించిన వ్యక్తి గాదా ఇలాంటి భేదాలు భిన్నభిప్రాయాలు ఇట్లాంటివి చూపించే వ్యక్తి యశు కానే కాదు ఆయన గుణము ఆయన తత్వము అలాంటిది కాదు అలా చూపించేవాడైతే ఈరోజు నీతి మంతుల మీదను ఆ మీద వర్షం కురిపిస్తున్నాడు ఆయన భేదం దేవుడైతే తనను ఎరిగిన వాళ్ళు రక్షించబడ్డారు కదా తనను అవమాన పరిచి కదా ఆయన ఆయన గురించి ప్రకటించే వాళ్ళు అలా ప్రకటిస్తున్న వాళ్ళని హింసించి గాయపరిచి ఏలన చేసి అవమానపరిచి బూతులు తీరుతుంటే పౌలతో దేవుడు అనలేదా నువ్వు హింసిస్తున్న ఏసునని అలాంటి హింసిస్తున్న వాళ్ళని కూడా ఆయన రాకడను దీర్ఘశాంతము కలిగి ఓపిక కలిగి ఎందుకు సహిస్తుండు అలా దూషించేవాడు అలా తిట్టేవాడు అలా బూతులు అనేవాడు కొట్టేవాడు కూడా రక్షింపబడాలనే కదా ఆయన భేదం ఎక్కడ చూపిస్తున్నాడు ఆ ప్రభు ఎక్కడ పక్షపాతం చూపించాడు కాబట్టి పది మంది కుష్ఠరోగులు దేవుని యొక్కకు వచ్చినప్పుడు దేవుడు పది మందిని బాగు చేసినప్పుడు పది మంది శుద్ధులైనప్పుడు కానీ ఒక్కడే కృతజ్ఞతతో కలిగి దేవుని దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడి దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించి ఆయనను మహిమ పరిచినట్టు మనం చూడగలుగుతున్నాం దేవుడు అడుగుతాడు ఈ తొమ్మడుగురు ఎక్కడ అంటే ఈరోజు నా నా ద్వారా ఎంతమంది మేలులు పొందుతున్నారు ఎంతమంది నా ద్వారా ఉపకారం పొందుతున్నారు ఎంతమంది నా ద్వారా దీవించబడుతున్నారు ఆశీర్వదించబడుతున్నారు వీళ్ళందరూ నా ఎదుటొచ్చి నా పట్ల ఆ రీతిగా కృతజ్ఞత భావం కలిగి ఉంటారా అని చూసేవాడు దేవుడు లేకపోతే అది ఎందుకు దేవుని చెత్తమని చెప్తున్నాడు అంటే ఆ తొమ్మడుగురు ఎక్కడని అడిగండు దేవుడు అంటే దేవుని ఉద్దేశం ఏంది వాళ్ళు కూడా వచ్చి కృతజ్ఞత భావం చూపిస్తారనే కదా ఈరోజు మన జీవితంలో మనలో కూడా ఈ కృతజ్ఞత అనేది ఉంటుందా ఈరోజు దేవుని పట్ల దేవుడు అలా మనల్ని కూడా చూడగలిగేటట్టు మనము ఆయన పాదాల దగ్గరికి రాగలుగుతున్నాము ఆ ప్రభుని అతను గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరిచండు దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించండి ఈరోజు మనము అలా దేవునికి చెల్లించగలుగుతున్నాము అలా ప్రభువు మన జీవితంలో చేసిన ఎన్నో మేలును బట్టి ఎన్నో కార్యాలను బట్టి మనం ఎన్నెన్ని అడుగుతున్నాం కదా కదా ప్రతి వాటిలో దేవునికి ఈరోజు మన జీవితము కృతజ్ఞత భావం కలిగి ఉందా ఈరోజు ఇస్రాయలీల విషయం కూడా అదే దేవుడేమో వాళ్ళ బాధను బట్టి వాళ్ళు కలిగి ఉన్న శ్రమను బట్టి దేవుడు తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని మంచి మనస్సాక్షి కలిగి మంచి హృదయం కలిగి వాళ్ళ పట్ల మంచి తలంపులు ఆలోచనలు ఉద్దేశం కలిగి ఎక్కడో ఐగుప్తులో చెరలో ఉన్న వారిని మంచిగా పాలు తేనెలు ప్రవహించి దేశానికి నడిపించి తీసుకురావాలని మోసని పంపి దేవుడు తోలుచుకొని వస్తుంటే వీళ్ళేం మాట్లాడుతున్నారు చూడండి నిర్గమకాండము పద్నాలుగో అధ్యాయము పదకొండవ వచ్చినము అంతటా వారు మోసేతో ఐగుప్తులో సమాదులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా చూడండి ఎంత మాట తేడా ఉంది చచ్చిపోతున్నారు బాధ అనుభవిస్తున్నారు శ్రమ అనుభవిస్తున్నారు నశించిపోతున్నారు విముక్తి లేదు విడుదలిచ్చేవాడు లేడు ఆ చరల నుండి తప్పించేవాడు లేడు అలాంటి స్థితిలో ఉన్న వారిని దేవుడు జ్ఞాపకం చేసుకొని వారి పట్ల లక్ష్యం ఆ ఏసుక్రీస్తు ప్రభువే ఆ పరమును వీడి భూలోకంలోకి దిగి తాను ఒక ఏర్పర్చుకొని ఏర్పరచుకొని దేవుడు వెళ్ళి నడిపిస్తే వీళ్ళు మాట్లాడేదానికి ప్రభు కలిగి ఉన్న ఆలోచనకి ఎంత తేడా ఉంది మేము చావడానికి మమ్మల్ని తోడుకొని వచ్చి అంటున్నారు చూడండి అదే సంఖ్యాకాండము ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే చూడండి సంఖ్యాకాండము పద్నాలుగు అధ్యాయం ఒకటో వచ్చినము అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసాను ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి మరియు ఇస్రాయలీలందరూ మోసే అహరణుల పైన ఆ సర్వ సమాజము ఐగుప్తులో మేము ఎలా చావలేదు ఈ అరణ్యం అందు మేము ఎలా చావలేదు చూడండి సముద్రం వచ్చింది అడ్డు అప్పుడు మేము ఎలా చావలేదు మేము ఎలా చావలేదు అన్నారు ఇప్పుడేమో అరణ్యంలోకి వచ్చేలాకి ఇదే మాట మాట్లాడుతున్నారు ఆ సముద్రం దగ్గర దేవుడు చేసిన కార్యము వాళ్ళు స్మరించుకున్నవారైతే ఆ ఉపకారాన్ని ఆ మేలును జ్ఞాపక దేవునికి కృతజ్ఞత భావం కలిగిన వారైతే ఇక్కడొచ్చి మళ్ళా ఇళ్ళే మాట మాట్లాడాల్సిన అవసరం ఉండదు ఎందుకు ఇది అంటే మర్చిపోతున్నాం ఒక వ్యక్తి ఒకప్పుడు నా జీవితం ఎలాంటిది నా స్థితి ఎలాంటిది నా బతుక ఎలాంటిది ఎలా ఉన్నవాణ్ణి ఎలా ఉన్నవాణ్ణి ఎలా అయినాను అని నువ్వు ఎంతో కృతజ్ఞతతో దేవునితో ఉండాల్సిన నువ్వు ఈరోజు ఏం చేసుకుంటున్నారు గర్వ హృదయాలు ఆ రోజు వీళ్ళు మేము ఎలా చావలేదని అన్నట్టు ఈరోజు మన నోటితో గర్వపు మాటలు అహంకారంతో కూడిన మాటలు ఎక్కడ కూడా మన జీవితంలో తగ్గింపు మాటలు ఎందుకు నువ్వు మర్చిపోతున్నావు నీ స్థితి ఎలా ఉనింది ఆ స్థితిలో నుండి నువ్వు ఎలా వచ్చినావు ఆ స్థితికి రాగలడానికి కల ప్రధాన ఎవరు యేసుప్రభు కానీ ఏసుప్రభు గురించి చెప్పరు కాబట్టి ఇస్రాయేలీలు అంటున్నారు అరణ్యమందు మేము ఎలా చావలేదు మేము కత్తి వాత పడునట్లు యహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చును చూడండి ఎంత ఘోరంగా దేవుడు ఉద్దేశం అది ఉంది అక్కడ దేవుని యొక్క ఉద్దేశం అదేనా వాళ్ళు కత్తి పడాలని దేవుడు తీసుకొని వచ్చిండ వాళ్ళు ఆ శ్రమలో వాళ్ళు కలిగి ఉన్న బాధను చూచి వాళ్ళు నిట్టూర్పులు విడిచి మొరపెట్టిన ఆ ప్రార్థన అంగీకరించి దేవుడు అబ్రహంతో చేసిన నిబంధనను జ్ఞాపకముంచి తన ప్రజల బాధ నుండి విడిపించి వాళ్ళు కలిగి ఉన్న శ్రమ నుండి విడిపించి వాళ్ళు ఉన్న ఆ చెరల నుండి ఆ అపాయము ఆపదల నుండి వారిని విడిపించి మంచిగా ఒక పాలు తేనెలు ప్రవహించి దేశంలో వాళ్ళు ఉండాలా అక్కడ వాళ్ళు నివసించాలా అని దేవుడు వారి పట్ల ఆలోచన ప్రణాళిక కలిగి ఉంటే కానీ ఇస్రాయేలీలు చూడండి దేవునితో మాట్లాడుతున్నారు వీళ్ళకి ఎక్కడ ఉంది కృతజ్ఞత కృతజ్ఞత ఉన్న కృతజ్ఞత అంటే ఎట్టుంటుంది అసలు కృతజ్ఞత అనేది ఎప్పుడు చూపిస్తాము ఎవడన్నా మనకి సహాయపడింది మనం కలిగి ఉన్న స్థితిలో వాడు మన పట్ల చేసిన ఆ మంచి కార్యము ఆ మేలుకరమైన కార్యము అది ఏ రోజన్నా వాడి పట్లను గుర్తుంచుకుంటే వాడికి కృతజ్ఞత చూపిస్తాం మర్చిపోతే ఎక్కడ చూపిస్తాం అదే కదా దేవుని ఎదుటి కూడా మనుషుల పరిస్థితి ఈరోజు కూడా మన జీవితంలో దేవుడు మీరు కృతజ్ఞత వచ్చినమనే ఉచ్చరించమన్నాడు వాడు ఎవడైనా కానీ ఆ వ్యక్తి ఎవరైనా కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కానీ వాళ్ళు ఏ కులం కానీ ఏ మతం కానీ వాళ్ళు క్రైస్తవులు కానీ అన్యులు కానీ ఎవరైనా కానీ మనల్ని దేవుడు ఏం చెప్పమన్నాడు మీరు కృతజ్ఞత వచ్చినాన్నే ఉచ్చరించండి మీరు కృతజ్ఞులయ్యి ఉండమన్నాడు అంటే ఏ వ్యక్తి మనకి ఇంత చిన్న మంచి చేసినా మేలు చేసినా ఆ వ్యక్తికి థ్యాంక్స్ చెప్పాల కానీ కొంతమంది ఆ పదం వాడడానికి కూడా వాళ్ళ నోట్లో నుండి రాదు ఎందుకంటే వాళ్ళ కృతజ్ఞత లేనోళ్ళు అన్నట్టు వాళ్ళ జీవితంలో ఒకరు చేసిన మేలును బట్టి ఒకరు వారి జీవితంలో చేసిన ఉపకారాన్ని బట్టి మనం చూస్తే మన ఇళ్లలో ఉండే కుక్కలు ఎందుకు అంత విశ్వాసం చూపిస్తాయి మనం చూస్తే చాలా చోట్ల కొన్ని వీడియోస్ నోరు జీవులు ఎంత కృతజ్ఞత చూపిస్తాయి అలాంటిది మన జీవితంలో మనము దేవునికి ఎంత కృతజ్ఞత చూపించాలా ఆ యజమానుడు దానికి ఆహారం పెడుతూ దానికి అన్ని చూసుకుంటుంటేనే ఆ నోరు జీవులు ఆ యజమానుల పట్ల వారి పట్ల ఎంత కృతజ్ఞత చూపిస్తాయే అలాంటిది మన దేవుడు కంటికి రెప్పలా కాపాడుతున్నాడు కదా ఇస్రాయేళ్ళు కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అంతగా మనమన్నా ప్రశాంతంగా నిద్రపోతున్నాం దేన్ని బట్టి నిద్రపోతున్నాం దేవుని బట్టి కదా ఆయన మనల్ని కొనుకగా నిద్రపోకుండా అంతగా దేవుడు మనల్ని కాపాడుతూ తన రెక్కల కింద మనకు ఆశ్రయం ఇచ్చి దేవుడు ఎన్నో ప్రమాదాల నుండి అపాయాల నుండి ఎన్నో మనకి తెలిసినవి కొన్ని తెలియనివి ఎన్నున్నాయి ఆయన వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను ఆ వేటగాడు ఎక్కడెక్కడ ఎలాంటి ఊరులు పెట్టిండో మనకు తెలిసినవి కొన్ని మనం చూడగలుగుతుంది కొన్నే కానీ వీటన్నిటిలో నుండి తప్పిస్తూ కాపాడుతూ పోషిస్తూ సంరక్షిస్తూ అవసరాలన్నీ తీరుస్తూ ఆనాడు ఇస్రాయలీలకు ఎలా దేవుడు ముందుగా ఉండి నడిచి ఈరోజు దేవుడు మన పట్ల ఉంటే ఈరోజు ఆ దేవుడు మన జీవితంలో మన పట్ల మన జీవితంలో చేసే మేలులు ఉపకారాలు అసలు మనం ఎంత కృతజ్ఞత లేని వాళ్ళమంటే మనకిచ్చిన రక్షణ పట్లనే భయం లేదు ఈరోజు మనుషులకి రక్షణ పట్ల భయం లేదు ఎందుకు కృతజ్ఞత లేదు ఈ రక్షణ నాకు కలగడానికి ఈ రక్షణ నేను పొందుకోవడానికి అది ఉట్టిగా అయిందా ఒక గొప్ప వ్యక్తి తనను తాను రిక్తునిగా చేసుకొని తాను ఎంతో బాధ శ్రమ నిందలు అవమానాలు భరించి ఓర్చుకొని సహించి ఎంతో బాధతో యాతనతో పడి ఈనాడు దేవుడు మనకి రక్షణిస్తే అందులో మనం ఏమీ పడవం కాబట్టి మన రక్షణ పట్ల కూడా కృతజ్ఞత ఉండదు అందుకు పాపం చేస్తాం కృతజ్ఞత లేదు ఒక వ్యక్తి రక్షించబడ్డాడంటే ఒక వ్యక్తి తన పాపాల నుండి విమోచించబడి ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి అలా అవడానికి ఎంతో ప్రయాసపడింది యేసు క్రీస్తు ప్రభు అలా ఆయన కలవరి శిలువలో ఈ గుడ్ ఫ్రైడే టైంలో ఎక్కువ అవేజ్ఞాపకం చేసుకుంటారు కదా అలాంటి వ్యక్తి దేవుడు మన కొరకు అనుభవించిన బాధ శ్రమ ఆ కలవరి శిలువలో ఆయన పొందినది నువ్వు గుర్తుంచుకున్న వాడివైతే దాన్ని ప్రతిరోజు స్మరించుకున్న వాడివైతే జ్ఞాపకం ఉంచుకున్న వాళ్ళమైతే నిజంగా మనలో కృతజ్ఞత అనేది ఉండుంటే మనం ఎవరూ పాపం చేయం ఈరోజు అలా దేవుని పట్ల లేరంటే లేదు మర్చిపోతున్నాం చూడండి ఎందుకు ఈ మాట ప్రభు చెబుతుందంటే కీర్తనల గ్రంథము చూడండి కీర్తనల గ్రంథము డెబ్బై అధ్యాయము నలభై వచనం నుంచి చూస్తే కీర్తనల గ్రంథము డెబ్బై అధ్యాయం నలభై వచనము ఐగుప్తులో తన సూచక క్రియలను తోయాను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమున చూడండి ఐగుప్తులో తన సూచక క్రియలను సోయాను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞాప్తికి తెచ్చుకొనలేదు అందుకు ఈ అరణ్యంలో కత్తివాత పడునట్లు యహోవా మమ్మల్ని ఎందుకంటే జ్ఞాపకం లేదు అరే నీ జీవితం ఎలాంటిది నువ్వు ఒకప్పుడు బ్రతికిన బ్రతుకు ఎలాంటిది ఎలాంటి స్థితిలో ఉన్నావు ఎలాంటి దౌర్భాగ్యుడిగా ఉన్నావు ఎలాంటి స్థితిలో ఉన్నాం మనము ఎలాంటి స్థితికి ఎట్లా వచ్చినాం ఏ అట్లా జ్ఞాపకం తెచ్చుకోగలుగుతున్నాము స్థౌలుకు లేదు అది ఈ ఇస్రాయేలీల లేదు ఆ పది మంది కుష్ఠరోగుల్లో తొమ్మిది మంది ఉన్నారు చూసినావా లేదు జ్ఞాపకం ఆ ఒక్కడే ఆలోచించగలిగండు జ్ఞాపకం తెచ్చుకున్నాడు అరే నేను ఎలా ఉన్నాను కుష్ఠిరోగిని ఎంతంటి ఈ కుష్ఠిరోగి ఉన్నవాడు ఎలాంటి దౌర్భాగ్యమైన జీవితం జీవించిండు ఎలాంటి పరిస్థితులు అలాంటి స్థితిలో ఉన్న నేను ఈరోజు ఈ స్థితి నుండి ఇలా కారణం ఒక మహానుభావుడు గొప్ప దేవుడు ప్రేమ దేవుడు జాలిగళ్ళ దేవుడు ఆయన ఎవరైనా ఆలోచించుకుంటే అర్థమైంది వచ్చి పాదాల మీద పడ్డాడు కానీ మిగతా తొమ్మిది మందికి ఈ జ్ఞాపకం లేదన్నట్టు తౌలుకు కూడా లేదు అందుకు ఈయన ఎవరు సమయలు ప్రవక్త జ్ఞాపకం చేస్తున్నారయ్యా నువ్వు అలాంటి స్థితిలో నుండి వచ్చినవి నువ్వు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా మారినవు ఈ స్థితికి దేవుడు నీకు చెబి చేస్తే నీకు ఎంతంటే ఇంత కూడా ఆయన మాట వినాలని కనిపించలేదా ఇంతా ఆయన చెప్పినట్టు చేయాలని నీకు జ్ఞాపకం చేయబడలేదా ఈ తొమ్మిది మంది కుష్ఠరోగులకు కూడా అది జ్ఞాపకం రాలేదా పోని ఈ ఇస్రాయేలీలకైనా జ్ఞాపకం వచ్చుంటే దేవుడు చేసిన మేలును దేవుడు చేసిన ఉపకారాలు ఏ రోజన్నా స్మరించుకుంటూ జ్ఞాపకం తెచ్చుకుంటూ మేమ ఎలా ఉండేము ఇలా ఉండడానికి అనేదాన్ని ప్రతిరోజు తెచ్చుకుంటే మర్చిపోదు ఎవరిని నేను ఇలా అవ్వడానికి గల కారకులు ఎవరో కానీ వీళ్ళు మర్చిపోయినారు అదే దేవుడు చెబుతున్నారు ఎందుకు వాళ్ళు అరణ్యములో మాట్లాడారు ఎందుకు ఎర సముద్రం మాట్లాడారంటే ఇక్కడ డెబ్బై కీర్తన నలభై మూడులో తన సూచక క్రియలను తోయాను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞాపతికి తెచ్చుకునలేదు ఐగుప్తీలు త్రాగలేకుండా నైలు నది కాలువలను వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చను ఆయన వారి మీదకు జోరీగలను గుంపుగా విడిచను అవి వారిని తినివేశెను కప్పలను విడిచను అవి వారిని నాశనము చేసను ఆయన వారి పంటను చేడ పురుగులకిచ్చెను వారి కష్ట మెడతలకు అప్పగించను వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగలను హిమము చేత వారి మేడి చెట్లను ఆయన పాడు చేసను వారి పశువులను వడగండ్ల పాలు చేసను వారి మందలను పిడుగుల పాలు చేసను ఆయన ఉపద్రవము కలగజేయి దూతల సేనగా తన కోపాగ్ని ఉగ్రతను మహోగ్రతను శ్రమను వారి మీద విడిచను తన కోపమునకు ఆయన త్రోవ చదును చేశను మరణము నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమునకు తెగులుగా అప్పించను ఐగుప్తిలోని జ్యేష్ఠులందరినీ హోము గుడారములనున్న బల ప్రారంభమైన సంతానమును ఆయన సంహరించెను అయితే గొరెల ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను చూడండి మంచి కాపరు కదా ఇన్ని దేవుడు ఐగుప్తిలో ఆ ఇస్రాయలీలో ఎదుట దేవుడు ఇన్ని మహత్కార్యాలు అద్భుతాలు సూచక్రియలు చేస్తే ఇవి ఏవి కూడా వాళ్ళకి జ్ఞాపకము రాలేదు ఎప్పుడు వెనక ఉన్న సైన్యాన్ని చూసినప్పుడు ముందున్న సముద్రాన్ని చూసినప్పుడు ఎందుకంటే ఏ రోజన్నా కృతజ్ఞతతో జీవిస్తి బతికితే జ్ఞాపకం చేయబడతాయి నిన్న పెట్టిన వాళ్ళే గుర్తుండరు నిన్న మన పట్ల మనకి మంచి చేసిన వాళ్ళే ఈరోజు మనకు జ్ఞాపకం రారు ఇలాంటి బ్రతుకులు ఈ రోజు లోకంలో మనుషులు బ్రతుకుతున్నారు జీవిస్తున్నారు అన్నట్టు ఎందుకు లేదు విశ్వాసము లేదు ఈరోజు మనుషుల ఎదుట అలాంటి విశ్వాసం లేదు దేవుని ఎదుట మనుషులకు అలాంటి విశ్వాసం లేదు వాడు ఎవడైతేంది ఏ ముక్కుమొహం కూడా అయితేంది ఏ ప్రాంతం మన పట్ల ఇవరు మంచి చేసింది అది చిన్నదైనా పెద్దదైనా ఆ వ్యక్తులు మన జీవితంలో సహాయపడింది అది చిన్నదైనా పెద్దదైనా మనము కృతజ్ఞత ఉచ్చరాన్ని ఉచ్చరించాలా చెప్పండి ఈరోజు అలా మనుషుల పట్ల నిజంగా కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఉంటే ఈరోజు తల్లిదండ్రులను కూడా ఇవురు ఎడబయారు ఎందుకు ఆ తల్లిదండ్రులు ఈ బిడ్డల పట్ల ఎలాంటి జీవితము వాళ్ళు చూపించారో గుర్తుంచుకున్నాడైతే ఈరోజు తల్లిదండ్రులకు దూరం పెడతాడా చూడండి తల్లిదండ్రులకి కృతజ్ఞత లేదు ఈ రోజు దేవునికి మనుషులకు కృతజ్ఞత చూపించట్లేదు ఈరోజు భార్యాభర్తల గురించే చూస్తే భార్యాభర్తలైనా కానీ ఎవరైనా కానీ ఆ వ్యక్తి తన పట్ల చేసిన మంచు మేలు తన పట్ల ఆ భర్త చూపించే విధానాలు ఏ రోజన్నా భార్యకి జ్ఞాపకం ఉంటే ఈరోజు కృతజ్ఞత ఉంటే విడిపోరు ఎందుకంటే మర్చిపోతున్నారు అందుకు కీర్తనలో నా ప్రాణమా యహోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరువకుము అన్న ఈరోజు మర్చిపోతున్నారు కదా అట్టే బిడ్డలు తల్లిదండ్రులను విడిచిపెట్టగలుగుతున్నారు వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళకి సహాయపడట్లేదు ఈరోజు లోకమంతా అట్లానే ఉంది చూడండి ఎందుకు ఈ మాటని ప్రభు మనతో మాట్లాడుతుందంటే ఆయన గొర్రెల ఆయన తన ప్రజలను తోడుకొని పోయను ఒకడు మందను నడిపించినట్లు అరణ్యంలో ఆయన వారిని నడిపించను దేవుడేమో ఒక గొర్రెలకి మంచి కాపరు ఏం చేస్తాడు గొర్రెలకి ముందుండి గొర్రెలు నడిపిస్తుంటే ఆయన తన మందను అరణ్యంలో నడిపిస్తుంటే ఈ ఇస్రాయేలీలు ఏం మాట్లాడుతున్నారు ఈ అరణ్యంలో కత్తివాత పడునట్లు యహోవా మమ్మల్ని తోడుకొని వచ్చినా అంటున్నారు చూడండి మర్చిపోతే ఎంత దౌర్భాగ్యంగా ఉంటుంది మనము ఏ నోటితో దేవుణ్ణి అంటామో అదే నోటితో దేవుని దూషిస్తాం చూడండి కీర్తన గ్రంథము డెబ్బై అధ్యాయము యాభై మూడో వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను వారి శత్రువులను సముద్రములో ముంచి తాను ప్రతిష్ఠించిన సరిహద్దు తన దక్షిణ అస్తము సంపాదించిన ఈ పర్వతం ఆయన రప్పించను చూడండి యాభై ఐదో వారి ఎదుటి నుండి అన్యజనులను వెళ్ళగొట్టెను పొలనుల చేత వారి స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చను ఇస్రాయలీల గోత్రములను వారి గుడారములలో నివసింపజేసినను ఆయనను వారు మహోన్నతుడైన దేవుణ్ణి శోధించి తిరుగుబాటు చేసిరి ఆయన శాసనములను అనుసరింపకపోయిరి లేదు కృతజ్ఞత ఈరోజు మన జీవితాల్లో మనల్ని కూడా మనం పరిశీలించుకుంటే అనుసరిస్తున్నామా సౌలు లాగలేమా మన జీవితాలు ఈరోజు నువ్వు చెప్పగలవా నేను దేవుని మాట వింటున్నాను నేను ఎన్నిక లేని నాకు ఎలాంటి జ్ఞానం లేదు నేను ఒక పనికి మాలను దాన్ని నా బతుకు ఒకప్పుడు ఎలా ఉనింది చీకటిలో ఉనింది ఒకప్పుడు నేను ఎలాంటి వాడిని చెడు వ్యసనాలకి లోకానుసారాన్ని ఇలా ఇలా బ్రతికిన నేను ఇలా జీవించిన నేను అలాంటి యోగ్యత లేదు నాకు ఎన్నిక లేదు అలాంటి నన్ను దేవుడు పిలుచుకొని దేవుడు నన్ను ఎన్నిక వారమైన మనల్ని ఏర్పరచుకొని మన పాపాల నుండి మనల్ని విడిపించడమే కాకుండా దేవుడు ఏం చేసిండు తన ఆత్మని ఆ పరిశుద్ధాత్మని దేవుడు మన మీద కుమ్మరించి ఈరోజు దేవుడు మన పట్ల దేవుడు ఒక ప్రణాళిక ఒక ఆలోచన కలిగి ఉంటే అది చేసి చేయగలిగేటట్టు ఈరోజు మనం ఉండగలుగుతున్నాము ఆయన ఇచ్చిన వాక్యాన్ని ఆయన ఇచ్చిన ఆజ్ఞలను ఆయన మనకిచ్చిన పరిచయమే కానీ తలాంతులే కానీ ఏదైనా కానీ ఈరోజు మనం చేయగలిగేటట్టు ఉన్నామా అది మనల్ని మనం పరిశీలించుకోవాలా అది మనల్ని మనం పరిశీలించుకోవాలా చూడండి కీర్తనలు గ్రంథము డెబ్బై ఎనిమిదో అధ్యాయ యాభై తమ పితరుల వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి జౌకిచ్చు విల్లు పనికి వారు తొలగిపోయి వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలగజేసిరి విగ్రహాలంటే ఈరోజు మనకు తెలుసు ఏసు ప్రభు కన్నా ఎక్కువ ఏది ప్రేమిస్తే అది ఏదైనా నీకు విగ్రహమే ఈరోజు దేవుణ్ణి మనం ప్రేమించకుండా దేన్ని ఎక్కువగా ప్రేమిస్తే నాకు పాత్రులు కారన్నాడు కాబట్టి ఇస్రాయేలీలు దేవుడు ఎన్నో ఎన్నో గొప్ప అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు దేవుడు వారి పట్ల చేస్తున్నప్పటికీ వీరి యొక్క స్వభావం మాత్రము మారడం లేదు వీళ్ళలో ఎలాంటి మార్పు మారడం లేదు ఈ పాత నిబంధన అంతా చదివితే అర్థమయ్యింది అదే ఎందుకు వీళ్ళు అట్లా వెంటనే తిరిగిపోతున్నారు దేవుని నుండి తొలగిపోతున్నారు దేవునికి కోపాన్ని పుట్టిస్తున్నారు దేవునికి రోషాన్ని కలుగు దేవుడు కూడా అసహించుకునేలాగా ఎందుకు వీరు ఇలా తయారవుతున్నారంటే కారణం ఎక్కడ వస్తుంది లోపం ఎక్కడ వస్తుందంటే మరించుకోవడము దేవుడు వాళ్ళ పట్ల చేసిన వాటిని జ్ఞాపకం ఉంచుకోవడము దేవుడు వాళ్ళ పట్ల జరిగిన వాటిని ఉపకారాలని మనసులో పెట్టుకోకపోవడం వల్ల మరిచిపోతున్నాం ఈరోజు మనుషులు అలా చూడండి ఎంత కృతజ్ఞత చూపించాలి ఇస్రాయేలీలు ఐగుప్తులో నుండి దేవుడు వాళ్ళని తోడుకొని వచ్చినప్పుడు ఆ ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు ఇన్ని మహాత్కార్యాలు అద్భుతాలు సూచక్రియలు చేసినప్పుడు వాటన్నింటినీ జ్ఞాపకముచ్చుకుంటే ఆనాడు వెనకున్నప్పుడు ఆ పరో నుండే కదా దేవుడు తోడుకొని తీసుకురాగలిగాడు అంటే ఆ పరో ఎవరు దేవుని ఎదుట నిరాదాయుడు వాని చూసి ఎందుకు భయపడతారు భయపడదు పోనీ సముద్రాన్ని చూసి భయపడడానికి దేవుడు ఆకాశం నుండి వడగండ్లు ఇన్ని కార్యాలు చేసిన వాడు దీన్ని అని దేవుడు వారి జీవితంలో వారి పట్ల చేసినవి అవి వాళ్ళకి జ్ఞాపకం ఉంచుకున్న వారైతే జ్ఞాపకము తెచ్చుకున్న వారైతే వాళ్ళు దేవునికి అట్లా విరోధంగా దేవుని ఎదుట దేవుణ్ణి శోధిస్తూ దేవుని ఆత్మను దుఃఖపరుస్తూ వారు దేవుని ఎదుట అలా మాట్లాడి దేవుని ఎదుట ప్రవర్తించేవారు కాదు చూడండి కీర్తనల గ్రంథము డెబ్బై అధ్యాయము చూడండి కీర్తనల గ్రంథము డెబ్బై అధ్యాయము పదకొండవ వచనము ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయి కాబట్టి మన జీవితంలో మనం మర్చిపోవద్దు మనం మర్చిపోతే కృతజ్ఞత మనలో కనిపించదు ఏబుకుంది ఎందుకంటే ఏబు ఎలాంటి వాడు ఆయన యథార్థవంతుడు అని దేవుడు రాతిచ్చినా తన స్టార్టింగ్ ఆరంభము ఆయన ఎలాంటి స్థితిలో ఉండి ఎలాంటి స్థితిలో ఎలాంటి వచ్చిండో ఏబుకు తెలుసు అందుకు యహోవ ఇచ్చిండని అన్నాడు యహోవ తీసుకున్నాడు అన్నాడు కానీ ఎక్కడ కూడా దేవుణ్ణి ఆయన దూషించినట్టుగా మాట్లాడలేదు ఆ స్థితిలో కూడా దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు కాబట్టి దేవుడు మన జీవితంలో మన పట్ల మనము ఎలా ఉన్న వాళ్ళము ఎలాంటి స్థితిలో ఉన్న వాళ్ళము ఎలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళము ఎలాంటి మనము ఎలా ఇలా మారగలిగినము ఇలా అవగలిగినము ఇలా చేయగలుగుతున్నామంటే ప్రధాన కారకుడు ఎవరు దేవుడే కదా ఆ దేవుడే కదా ఈరోజు మనల్ని అలా చేయబట్టే కదా మనం దీవించబడ్డామన్నా ఆశీర్వదించబడ్డామన్నా కాపాడబడ్డామన్నా మన ద్వారా ఏది జరుగుతున్నా ఏమవుతున్నా ఎవరు దేవుడే కదా కాబట్టి ఆ దేవుడు మన జీవితంలో మన పట్ల ఎన్నో ఆశ్చర్యక్రియలు ఆశ్చర్యకార్యాలు ఎన్నో దేవుడు మన పట్ల చేసిండు వాటన్నిటిని స్మరించుకుంటూ వాటన్నిటిని జ్ఞాపకం ఉంచుకుంటూ వాటన్నిటిని మేలులను బట్టి ఉపకారాలను బట్టి ఎప్పుడు ఆయన పాదాల యొద్ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తే ఎవరు కూడా దేనికి కూడా భయపడరు కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారు మర్చిపోయిన వారిగా ఉన్నారు ఐగుప్తు దేశంలోని సోయాను క్షేత్రం వారు పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్యకార్యములు చేశను ఆయన సముద్రమును పాయులుగా చేసి వారిని అద్దరికీ నడిపించెను ఆయన నీటిని రాశిగా నిలిపెను పగటి మేఘముల నుండి రాత్రి రాత్రి అంతయు అగ్ని ప్రకాశముల నుండి ఆయన వారికి త్రోవ చూపెను అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత అంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను అంటే బండలో నుండి కూడా నీళ్లు ఎలా ఉన్నాయంట సముద్రంలో ఎంత నీరుంటదో అంత సమృద్ధిగా దేవుడు వారికి నీరు త్రాగనిచ్చను బండలో నుండి ఆయన నీటి కాలువలను రప్పించను నదుల వలె నీళ్లు ప్రవహింపజేసినను ఆయనను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచూనే వచ్చరి అడవిలో మహోన్నతిని మీద తిరగబడి ఏందా తిరగబాటు ఇదే మేము ఐగుప్తలో చావడానికి చెప్పింది అన్నారు కదా మనం చదివిన కదా ఈ అరణ్యంలో మేము కత్తి పడునట్లు యహోవ మమ్మల్ని తోడుకొచ్చినారన్నారు కదా కుటిలమైన మాటలు మనం మాట్లాడకూడదు ఇవి దేవునికి ఎంతో దేవుని ఆత్మను ఎంతో దుఃఖపరిచే మాటలు ఎందుకంటే దేవుడు నువ్వు ముందున్న ఇది చూస్తున్నావు తప్ప వెనక నీ జీవితం చూడు వెనక మన పరిస్థితులు చూడు ఎన్నో ఎన్నో ఎన్నో ఎన్నో ఎన్నో దేవుడు మన పట్ల చేసినవి లెక్కకు మించి కనిపిస్తాయి అంటే ఎంత నమ్మకమైన దేవుడుగా మనకి నమ్మకస్తుడుగా నమ్మదగిన వాడుగా ఉంటూ ఆ రోజు ఇస్రాయేలీ చూడండి పగటి వేళ అయిన మేఘస్తంభంలో ఉండి రాత్రంతయూ అగ్ని ప్రకాశంలో నుండి దేవుడు వారికి త్రోవ చూపించండి ఎందుకు ఒక గమ్యానికి చేరుకోవడానికి ఈ త్రోవ చూపించి నడిపించే ఈ మార్గంలో సముద్రం అంతా నీళ్లు బండలో దేవుడు వారికి త్రాగనిచ్చాడు నీటి కాలు వలన బండలో నుండి రప్పించండు నదుల కానీ వీళ్ళు ఉన్నారు ఆయనకు విరోధముగా పాపము చేయచూనే వచ్చేరి అడవిలో మహోన్నతుని మీద తిరగబడిరి కాబట్టి మన జీవితాల్లో అలా ఉండకూడదు వారు తమ ఆశ కొలది అడుగుచు తమ హృదయములలో దేవుణ్ణి శోధించరి శోధించడమే కాదు ఈ అరణ్యంలో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి ఆయన బండను నీరు ఉబికెను నీళ్లు కాలువలే పారెను ఆయన ఆహారము ఇయ్యగలడా ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకునిరి యహోవా ఈ మాట విని కోపగించను యాకోబు సంతతని దహించి వేయటకు అగ్ని రాజేయను ఇస్రాయేలుల సంతతిని హరించి కోపం పుట్టించను వారు దేవుని ఎందు విశ్వాసం ఆయన దయచేసిన రక్షణ ఎందు నమ్మిక అంటే ఒక రకంగా కృతజ్ఞత అంటే విశ్వాసమే కదా చూడండి ఆయనను ఆయన పైనన్న ఆకాశములను ఆజ్ఞాపించను అంతరిక్ష ద్వారములు తెరిచను ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించి ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించను దేవదూతల ఆహారము నరులు భుజించరి భోజన పదార్థములు ఆయన వారికి సమృద్ధిగా పంపెను ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను తన బలము చేత దక్షిణపు గాలి రప్పించను ఇరవై తొమ్మిదో వారు కడిపారా తినిసిరి వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించను వారు ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోలల్లో ఉండగానే దేవుడు కోపము వారి మీద దిగను వారిలో బలిసిన వారిని ఆయన సంహరించను ఇస్రాయలీలలో యవనులను కూల్చెను ఇంత జరిగినను వారు ఇంకను పాపము చేయొచ్చు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయరి అంటే ఇంత దేవుడు ఇన్ని అద్భుతాలు ఇన్ని ఆశ్చర్కార్యాలు సూచక క్రియలు ఇన్ని కళ్ళ జరుగుతున్నా చేస్తున్నా కానీ వాళ్ళు పాపం చేయడం మానలేదు దేవుని మీద సనగడం మానలేదు అలాగే దేవుణ్ణి శోధించడము మానలేదు ఈ మూడు బాగా చేశారు వాళ్ళు ఎందుకంటే జ్ఞాపకం లేని వారిగా మనం చూస్తాం న్యాయాధిపతుల గ్రంథం అంతా అట్లానే ఉంటుంది దేవుడు వాళ్ళు పాపం చేయడం అంతకాలం శ్రమకాప చెప్పడం మరలా దేవుని దగ్గర వచ్చి ప్రాధేయపడడం మరలా వెళ్ళి పాపం చేయడం మరలా అప్పజెప్పడం ఇదే ఇదే ఇదే ఇదే ఈనాడు నేటి క్రైస్తవులమైన మన జీవితాలు కూడా సున్నాకి పొల్లు కూడా తీసి వేయబడినట్టు ఈరోజు క్రైస్తవులు కూడా అలానే బ్రతుకుతున్నారు ఆ దేవుని దగ్గరికి వస్తారు పాపాలు ఒప్పుకుంటాము ఆ కసేపే ఆ పాపాలు ఒప్పుకోవడం ఆ దేవుని ఎదుట ఉన్న ఆ కస్సేపే ఆ ఐదు నిమిషాలు ఆ పది నిమిషాలే తర్వాత మార్పు లేదు ఎవరు నమ్మినా నమ్మకపోయినా హృదయాలు ఎరిగిన దేవుడు మనుషులను చూచే దేవుడు కాబట్టి ఆయన సత్యం మాట్లాడేవాడు ఈ మాట సత్యమే మనం లేమో వాక్యం ఎన్నంతసేపు ఎక్కడ లేని పశ్చాత్తాపం ఉంటుంది ఎక్కడ లేని ఒప్పుకుంటాము ఆ వాక్యం ఒప్పుకొని విని పక్కకి వెళ్ళిపోయిన రోజు తర్వాత యథావిధిగా యథావిధిగా చూపిస్తాము ఏదో రోజు మరలా దేవుని వాక్యం మనకు తగిలినప్పుడు మరలా దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకుంటాము మరలా వెళ్ళి యథావిధిగా ఇలా జీవిత కాలం అంతా జీవితాలు అలానే ఉన్నాయి ఈ రోజు అంతరంగ యూదులుగా ఇస్రాయలీలుగా మారిన వారి జీవితాలు కూడా ఇలానే ఉన్నాయి చూడండి ఇలా మనము ఆయనకి విరోధంగా మనం ఇంకా పాపం చేస్తున్నామంటే మనం ఇంకా పాపం చేయడం అంటే దాని అర్థమైంది దేవుని మీద తిరగబడడం తవులు చేసింది అదే అందుకు నువ్వు ఎన్నిక లేని వాడివి నీకు ఎలాంటి యోగ్యత లేదు నీ దృష్టికి నువ్వు అల్పుడుగా ఉన్నవాడివి నిన్ను ఆయన ఎన్నుకొని రాజుగా అభిషేకించి తన గోత్రములు మీద నిన్ను ఇస్రాయేల్ గోత్రాల మీద నిన్ను శిరసగా పెడితే ఇంత స్థితి నీకు కలగజేసి నిన్ను ఇంత గొప్పవాడిగా చేసిన దేవునికి ఆయన మాట విని ఆయన చెప్పినట్టు చేసి కృతజ్ఞతగా జీవించలేకపోయినావని అడుగుతున్నాడు ఇప్పుడు ఈ పది మంది కుష్ఠరోగుల విషయం కూడా అంతే కదా అప్పటిదాకా ఎట్లాంటి బ్రతుకు బతికారు ఎలాంటి జీవితం జీవించారు దేవుడు జాలిపడి దయ చూపించి వాళ్ళు కలిగి ఉన్న బాధను చూసి కనికిరపడి వాళ్ళ కుష్ఠ రోగం నుండి వాళ్ళని శుద్ధులుగా చేస్తే అరే మేము ఇలా అవ్వడానికి గల కారణం ఏంది ఇలా మమ్మల్ని చేసిన దేవుడు ఎవరు అని దేవుని దగ్గరికి వచ్చి కృతజ్ఞత చూపించి అయ్యా నువ్వు చేసిన మేలును బట్టి ఉపకారాన్ని బట్టి నీకు వందనాలు కృతజ్ఞతలు అని చెప్పాల్సిన వాళ్ళు అడ్రస్ లేకుండా గల్లంతైపోయారు ఎవడో ఒకడు ఆలోచించుకొని నిజమే కదా ఆ ప్రభు మాటను బట్టి వెళ్ళి మీ యాచకులు కనపరుచుకోండి చెప్పిన దాన్ని బట్టి మనం నమ్మిన దాన్ని బట్టి మనం వచ్చిన ఈ ప్రయాణం మధ్యలో నేను బాగుపడ్డాను కదా అని ఆయనను జ్ఞాపకం తెచ్చుకొని ఆ ప్రభు చేసిన మేలును స్మరించుకొని వెంటనే వచ్చి ప్రభు పాదాల మీద పడి ఆయనకి కృతజ్ఞత చెల్లించండి ఈరోజు మన జీవితంలో మనం ఎంతమంది అలా ఉన్నాం చెప్పండి ఈరోజు మనుషుల విధానం ఎలా ఉంది ప్రతి దానిలో స్వార్థం ప్రతి వ్యక్తితో ఉండే విధానంలో స్వార్థం చూడండి దేవుడు చూచే దేవుడు ఆనాడు ఇస్రాయేలీలు కూడా ఐగుప్తులో ఉండి కష్టంలో బాధలో ఉంటే అలాంటి వారు ఆ ఐగుప్తులు ఆ బానిస బానిసులుగా ఆ దేశంలో ఉండడానికి ఎందుకు అనుకొని పాలు తేనెలో ప్రవహించు మంచి దేశానికి దేవుడు ఒక మంచి గొరెల కాపరిలాగా తన మందం నడిపించినట్టు నడిపించుకుంటూ వస్తే వాళ్ళేమంటున్నారు ఈ అరణ్యంలో మేము కత్తి వాత పడునట్లు ఎహోబా తోడుకొని వచ్చినాను ఆ ఐగుప్తుల్లో ఉన్నప్పుడు పరో ఎదుట వారి ప్రజల ఎదుట వారి ఎదుట దేవుడు ఎన్నో ఎన్నో ఎన్నో అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు జరిగితే వాటన్నిటినీ జ్ఞాపకం ఉంచుకొని దాన్ని విశ్వాసులుగా మారి బలవంతులు ముందుకు కొనసాగాల్సిన వాళ్ళు దేవునికి శోధిస్తూ దేవుని మీద తిరగబడుతూ దేవుని ఎదుట మాట్లాడుతున్నారు ఈ వాక్యాలు ఎందుకు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడంటే మనం ఎప్పుడు కూడా దేని విషయంలో కూడా మనం మర్చిపోకూడదు అసలు ప్రార్థన అంటేనే కృతజ్ఞత చెప్పడానికి రావాలి దేవుని దగ్గరికి ఎందుకు ఈ రోజంతా ఎవరు మనకి భద్రత ఇచ్చారు ఈరోజు ఈ రోజంతా నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో చెప్పింది కదా నీ రాకపోకల ఎందు యుహోవా నీకు తోడుగా ఉండను నీ కుడి ప్రక్కన నీకు నీడగా ఉండను పగల ఎండ దెబ్బ నుంచి రాత్రి వెన్నెల దెబ్బ నుంచి నీ పక్కన వెయ్యి మంది పడినా నీ కుడి పక్కన మంది పడిన ఎలాంటి స్థితిలో ఉన్న ఏ అపాయము నీ వద్దకు రాదు ఎవరు కారణం దాన్ని బట్టి దేవుని సన్నిధికి రావాలి అని మనిషి ఎందుకు వస్తాడు తెలుసా అందుకు రాడు ఎందుకు వస్తాడు ఇంకా ఏదో దేవుడు కడ తృప్తి లేని జీవితాలు కదా వాటి గురించి వస్తారే తప్ప దేవుడు నా పట్ల ఇన్ని చేసేండు ఇన్ని చేసేడు ఆ దేవునికి నేను కృతజ్ఞత చెల్లించాలి ఆ దేవుణ్ణి నేను జ్ఞాపకం తెచ్చుకోవాలి అని కృతజ్ఞత భావంతో ప్రార్థన చేసేది ఎక్కడుంది చెప్పిండు కదా దేని గురించి కూడా చింతపడకుండా కృతజ్ఞతా భావం గలవారే అన్నాడు అంటే ఆ ప్రార్థనలో కూడా ఆ చింతలో కూడా ఎందుకు కృతజ్ఞత అని ఈ ఇస్రా ఎల్లేలాగా వీళ్ళట్ట తయారయ్యారు కదా కృతజ్ఞత ఎక్కడుంది జ్ఞాపకం ఎక్కడుంది దేవుడు చేసిన మేలులు ఎక్కడికి జ్ఞాపకం ఉన్నాయి దేవుడు వారి జీవితంలో చేసిన ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు వాళ్ళకి చేసిన ఉపకారాలు ఎక్కడి జ్ఞాపకం ఉన్నాయి కృతజ్ఞత లేదు కాబట్టి ఏం మాట్లాడుతున్నారు దేవుడి దగ్గర మమ్మల్ని కత్తివాట పడినట్లు యహోవా తడుకొని మేము ఐగుప్తులో ఎలా చావలేదు అని మాట్లాడారు అక్కడ కూడా ఏం చెప్తున్నాడు దేవుడు ఒక మనకి సూచన అంటే అయ్యా ఇదిగో ఇంతవరకు ఈ క్షణం వరకు ఈ నిమిషం వరకు నేను ఏమై ఉన్నానో అది కేవలం నీ కృప నీ దయ నీ సహాయం వలనే నీ వలనే దప్ప నా వలన కాదు కదా ప్రభు కాబట్టి ఇంతవరకు నా జీవితంలో నువ్వు నమ్మకంగా నమ్మదగిన వాడిగా ఉంటూ ఆనాడు ఇస్రాయేలీని ఎలా పగలు మేఘ స్తంభంలో నుండి రాత్రంతా అగ్నిస్తంభంలో వారిని నడిపించినట్టు వారికి కాపరిగా ఉన్నట్టు వాళ్ళకు ఒక మార్గాన్ని త్రోవను చూపేవాడిగా ఉన్న దేవుడు నువ్వే కదా ఈరోజు నేను ఒకవేళ దిక్కులేని స్థితిలో నిస్సహాయ స్థితిలో నాకు ఏమాత్రము దారి కానరాని స్థితిలో ఉంటే ఇంతవరకు మార్గం చూపించి నడిపించిన నువ్వే ఇక మీదట ముందుకు నడవడానికి మార్గం చూపేవాడవు కూడా నువ్వే కాబట్టి ఇంతవరకు నన్ను నడిపించింది దాన్ని బట్టి నీకు వందనాలు ఇక మీదట నడిపిస్తున్నావు అన్న బట్టి కూడా నమ్మకాలని ప్రార్థన చేయగల కానీ అలా మనం చేయగలుగుతున్నామా ఎందుకంటే ఇస్రాయేలీలు వాళ్ళలో ఎలాంటి మార్పు లేదు ఎందుకంటే ఈ ఇస్రాయేలీల గురించి చెప్పాలంటే చూడండి వీళ్ళు ఎంత ఘోరంగా ఉన్నారంటే ఈ వాక్యము వీళ్ళకి అచ్చు ఏ రోజు ఆనాడు ఐగుప్తుల నుండి వచ్చారు కదా ఇస్రాయేలీ ప్రజలు వాళ్ళ జీవితాలు ఈ వాక్యానికి తగినట్టే ఉంటాయి చూడండి రెండు పేతులు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం ఇరవై రెండో కుక్క తన వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను అంటే ఇస్రాయేలీల స్థితి ఈ వాక్యానికి తగినట్టుగానే ఉంది ఆనాడు ఐగుప్తులను దేవుడు ఐగుప్తు క్షేత్రం మందు ఆ ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూచక్రియలు చేసినవి కూడా ఏ రోజు జ్ఞాపకం తెచ్చుకోలేదు కాబట్టే మరి స్వభావాన్ని మార్చుకోలేకపోయారు కాబట్టి ఆయన మీద తిరగబడుతూ ఆయనకి ఇంకను విరోధంగా పాపము చేస్తూ ఆయనని శోధిస్తూ ఆ దేవుణ్ణి దుఃఖపరుస్తూ ఆ దేవుని ఎదుట వీళ్ళు ఎట్లా ప్రవర్తించినరో ఆ వాక్యాలు మనం చూడగలిగినాం కాబట్టి ఆనాడు వాళ్ళ జీవితాల్లో మార్పు లేదు చూడండి ఎన్ని దేవుడు వాళ్ళ పట్ల ఎన్ని మేలులు ఎన్ని అద్భుతాలు ఎన్ని కార్యాలు చేసినా ఏవి కూడా వాళ్ళకి జ్ఞాపకానికి రాబడట్లేదు ఏవి కూడా వాళ్ళ మనసులో ఉండట్లేదు దేన్ని బట్టి కూడా వాళ్ళు దేవునికి కృతజ్ఞత చూపించలేకపోయినారు కాబట్టి పాత నిబంధన అంతా ఇస్రాయేలీలు శ్రమలపాలైపోయినారు కష్టాల పాలైనప్పుడు ఎందుకంటే కృతజ్ఞత లేని జీవితాలు కృతజ్ఞత ఉంటే ఎంత వినయం ఉంటుంది ఆ వ్యక్తి పట్ల ఎంత ప్రేమ ఉంటుంది ఆ వ్యక్తిని మనం ఎట్లా జ్ఞాపకం ఉంచుకుంటాం చెప్పుకుంటాం కదా అయ్యా పలాని వ్యక్తి ఒకనొక దినము ఏసు ప్రభువు గురించి నాకు చెప్పకపోతే ఆ వ్యక్తి దేవుని గురించి నాకు తెలియజేయపోతే అని మనం జీవితంలో ఏదన్నా సందర్భం వచ్చినప్పుడల్లా ఆ వ్యక్తిని మనం జ్ఞాపకం ఉంచుకుంటాం అది ఎందుకు ఆ వ్యక్తి అనే వ్యక్తే కదా దేవుడికి మనకి మార్గాన్ని చూపించినారు అట్లా మన జీవితంలో ఎంతమంది ఎన్ని మేలులు చేసిన వాళ్ళు ఉన్నారు ఎన్ని ఉపకారాలు చేసినారు వాళ్ళందరినీ బట్టి మనం జ్ఞాపకం తెచ్చుకోవాలా దేవునికి ఎల్లప్పుడూ మనము కృతజ్ఞత చూపించి చాలా టైం అయిపోయింది కాబట్టి నేను ముగిస్తున్నాను కాబట్టి మనము ఈ యొక్క వాక్యం బట్టి నేను ముగిస్తున్నాను చూడండి కీర్తనల గ్రంథము నూట అధ్యాయము పన్నెండో వచనం నుంచి రెండు వచనాలు యహోవా నాకు చేసిన ఉపకారములు నేను ఆయన కేమి చెల్లించదను రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యహోవన్ నామమున ప్రార్థన చేసేదను పదిహేడవ వచనము నేను నీకు కృతజ్ఞత అర్పణ అర్పించేదను నామమున ప్రార్థన చేసేదను కాబట్టి మనము కూడా ప్రతి దినము ప్రభు సన్నిధిలో మనం ఇలానే కృతజ్ఞతలు అర్పిస్తూ ప్రార్థన చేసేవారిగా దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి దేవుడు చేసిన మన జీవితంలో ఉన్న కార్యాలన్నిటిని బట్టి జ్ఞాపకం ఉంచుకుంటూ మర్చిపోకుండా స్మరించుకుంటూ దేవుని పాదాల దగ్గర పడి మనము కృతజ్ఞత చెల్లించేవారిగా ఉండాలా పరిశుద్ధుడు తండ్రి గొప్ప దేవ కృపా కనికరం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు దేవ అవును ప్రభ తండ్రి ఈ లోకంలో ప్రభ ఈ దినం మేము ఈ రీతిగా ఉండగలుగుతున్నామంటే ప్రభ అది కేవలం నా ప్రభవ తండ్రి నీ వలనే నాయన నాయన నువ్వు లేకపోతే నాయన మా జీవితాలు ఎలా ఉంటాయో మాకు తెలుసు ఏబు జీవితాన్ని మేము చూడగలుగుతున్నాం ప్రభువా నువ్వు ఒక కంచ తీస్తే ఆ అపవాది ఆ సాతాను ఏబుని ఏ రీతిగా చేయగలిగిండో అంటే అలాంటి వ్యక్తి తండ్రి మమ్మల్ని కూడా ఏ విధంగా చేయగలడో కూడా తెలుసు ప్రభా కానీ వాడు ఏమీ చేయలేకపోతున్నాడంటే అది కేవలం ప్రభు తండ్రి నిన్ను బట్టే నాయనా నీ రెక్కల కింద మాకు ఆశ్రయం ఇచ్చిన దాన్ని నీ అరచేతిలో నాయనా తండ్రి మమ్మల్ని చెక్కుకున్న దాన్ని బట్టే ప్రభు నాయనా తండ్రి నీ రక్తంలో మమ్మల్ని కడిగిన దాన్ని బట్టే పవిత్ర పరిచిన దాన్ని అవును తండ్రి నా ఆయన ప్రభావ ఈ లోకంలో నాయన ఎన్నో అవసరాలు మాకు ఉన్నవి బట్ అన్నిటిని తీరుస్తున్న దేవుడు ఎంతో నాయనా ఈ దినం ఆయన ప్రభు తండ్రి నీ సన్నిధిలో ఎంతో మంది చూడలేని సజీవులుగా లేని ఎంతో మంది ఉన్నారు తండ్రి కానీ మేము ఈ దినం సజీవులుగా ఉన్నామన్నా ఈ దినం ప్రభా మేము క్షేమంగా ఉండగలుగుతున్నామన్నా సురక్షితంగా ఉండగలుగుతున్నామన్నా హరితిగా మేము పోషించబడుతున్నామన్నా ప్రభ తండ్రి ఆనాడు ఇస్రాయేలీకి ఎలా అయితే నువ్వు కాపరిగా ఉన్నావు గొర్రెలకి ఈరోజు నువ్వు మాకు మంచి కాపరిగా ఉన్నదాన్ని బట్టే ప్రభు మంచి కాపరి తన గొర్రెలకు ప్రాణం పెడతాడన్నవు తండ్రి అలా మా కొరకు నాయన ప్రాణం పెట్టిన దేవుడు నాయన ప్రాణం కన్నా ఎక్కువగా మమ్మల్ని ప్రేమించిన దేవుడు మమ్మల్ని రక్షించిన దేవుడవు తండ్రి మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు అద్భుతాలు మేలులు ఉపకారాలు ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు అవును ప్రభ మేము కూడా ఎన్నిక లేని వారమే ప్రభావ తండ్రి మా దృష్టికి మేము కూడా అలుపులమే ప్రభా యోగ్యత లేదు మాకు ఎలాంటి అర్హత లేదు ప్రభా నీ సన్నిధిలో నిలబడే అర్హత కూడా మాకు లేని వారం ప్రభ ఇటీ అర్హతను యోగ్యతను భాగ్యమును ధన్యతను అనుగ్రహించిన నీవే అలా మీ నాయన మమ్మల్ని పిలుచుకున్న దేవుడు నువ్వే ఏర్పరచుకున్న దేవుడు నువ్వే ఎన్నిక లేని మమ్మల్ని ఎన్నుకొని ఆయన ఈ రీతిగా ఉంచిన దేవుడు నీవే నీకు అందనాలు కృతజ్ఞతలు ప్రభ కాబట్టి నైనా నీకు కృతజ్ఞత భావం కలిగి నీ మాట విని నీకు లోబడి నీ ఆజ్ఞలు గనికొని నీ చిత్తానుసారంగా తండ్రి మేము అందరి ముందు ఆయన జీవించుటకు నీ కృప మీ సహాయం మాకు దయచేయండి మాలో ఏమన్నా కృతజ్ఞత లేని జీవితాలు మళ్ళీ ఉంటే మమ్మల్ని క్షమించమని ఏసు క్రీస్తు పరిషద నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ప్రైజ్ లాడను అందరికీ ప్రైజ్లాడు సిస్టర్ బ్రదర్ ఆశీర్వాదం మన ప్రభు అయిన ఏసు క్రీస్తు ప్రభు కృప ఈ యొక్క ఆరాధనలో జాయిన్ అయిన మనందరికీ ఎవరైతే రాలేని వారు ఉన్నారో వారికి వారి కుటుంబ సభ్యులకి అలాగే అనారోగ్యంతో బాధపడుతూ ప్రార్థిస్తున్న వాళ్ళందరికీ వారి కుటుంబ సభ్యులకి అలాగే ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకి నానా విధములైన రోగములతో వ్యాధులతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న వాళ్ళు దీర్ఘకాలికమైన రోగాలు కలిగి ఉన్న వాళ్ళు శ్రమంలో శోధనల్లో అపాయాల్లో కష్టాల్లో ఉన్న వాళ్ళందరికీ మనందరికీ ఆయన కృప సదాకాలం మనకు తోడుగా ఉండి మనల్ందరినీ నడిపించిన కాక ఆమె ప్రైజ్ లాడ్ అందరికీ ప్రైజ్ ప్రైజ్ ఇష్ట